ఎనభై తొమ్మిది నిద్రమానివేసి నెగడిగూర్చుండిన భద్రమనిరి మూఢబద్ధజనులు నిద్రలోను యోగనిద్రగనలేక అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవరాశుల బుద్ధికి సమానముగా అర్థమగు ఓ ఆత్మ వినుము నిద్రను జయించినవాడు యోగి అనుమాట విని దాని భావము పూర్తిగా అర్థముగాక కొందరు నిద్రలోని యోగమును తెలుసుకొనక నిద్రపోవుట మానివేసి మేము యోగులము అనుచున్నారు విశేషార్థము యోగులు నిద్రను జయించినవారు నిద్రనే నిద్రపుచ్చువారు అనుమాటలు కొందరు విని నిద్రపోకుండా మేలుకొనుటకు అలవాటుపడుచున్నారు 12 గంటలు నిద్రపోవువాడు 6 గంటలు నిద్రపోయి 6 గంటలు నిద్ర జయించినాడనుకొనుము వానికి ఎప్పటికి ఎప్పటికీ ఆరుగంటల నిద్రవచ్చును ఆరుగంటల నిద్ర రాదు నిద్ర రాకుండా అలవాటు చేసుకున్న సమయములో నిద్ర రావలయును అని ప్రయత్నము చేసినను అలవాటు ప్రకారము నిద్ర రాదు తన నిద్ర తన ఇష్టప్రకారము రాకున్నప్పుడు నిద్ర తన మాట ఎట్లు అట్టి వానికి నిద్ర తన వశము కాలేదని నిద్రను వాడు జయించలేదని చెప్పవచ్చును నిద్రను జయించడము అనగా నిద్రను మానివేయడము కాదు నిద్రపోయినప్పటికీ ఎరుక కలిగియుండడము అని అర్థము నిద్రయనగా మనస్సును మరపించునది నిదురించు నిదురించువేళ మనస్సు మరపుకుపోకుండా జాగ్రత్తగాయుండడమే యోగము నిద్రను జయించడము శరీరము నిద్రపోయినప్పటికీ మనస్సు ఎరుగక ఉండడమే యోగము అందువలన పైపద్యమందు నిద్రలోనూ యోగనిద్ర అని యోగమును సంబోధించారు